ismai namaha okay ఎవని చేపల నుండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వముదానయన వాడెవ్వడు వాణి ఆత్మఫౌ శరణం బువేడదన్ వ్యాసాయ విష్ణు వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసియ నమో నమీ నారాయణ పాదపంకజం కి నారాయణ పూజనం సదా వదారాయణ నామనిర్మలం స్మరామి నారాయణ తమవ్యయం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం స్వరాజ్య భగవద్గీత చెప్పుకుంటున్నాం ఇవాళ మూడవ రోజు అక్టోబర్ ఏడవ తారీఖు పీఠికలో శ్రవణ మనన నిర్దిజ్యాసలు అని మొదలుపెట్టాం శ్రవణం ఎలా చేయాలి ఆ శ్రవణం శృతిగా యుక్తిగా శృతి ప్రమాణంగా యుక్తితో అనుభవ ప్రమాణంగా మూడిటిని సరిచేసిన మూడిటికి సరిపడిన పిమ్మటనే ముందు నమ్మాలి శ్రవణంలో నమ్మకుండా శ్రవణం కాదు నమ్మి చేసే శ్రవణమే కరెక్ట్ ఆ నమ్మడానికి ఈ మూడు ప్రమాణాలు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ శ్రవణ మనన నిధి జాసల్ని షడ్లింగ పద్ధతిలో చెయ్యాలి అని చెప్తున్నారు ఈ షడ్లింగములచే భగవద్గీత వివరించినటువంటి బ్రహ్మమును తెలుసుకోవాలి షడ్లింగాలంటే వివరంగా చెప్పబోతున్నాము ఒక్కసారి నిన్న చెప్పిన షడ్లింగాలు ఏంటంటే ఉపక్రమ ఉపసంహారములు అయితే ఉప ఉపక్రమ ఉపసంహారములు సబ్జెక్టు ఒకటిగానే ఉండాలి ఉపక్రమేమో ప్రారంభ ప్రారంభించేలా ప్రారంభ ప్రారంభించేదానిలాగా ఉండాలి ఉపసంహారం ముగించేలాగా ఉండాలి ఉపక్రమలో ఒక ప్రతిపాదన ఉండి అది ప్రశ్నగా ఉండాలి ఉపసంహారంలో ప్రశ్నకి జవాబుగా ఉండి ముగింపుగా ఉండాలి ఇది అక్కడ నియమం రెండవది అభ్యాస లింగం ఈ అభ్యాస లింగము అనేది మామూలుగా వేరే గ్రంథాల ఉండదు అక్కడ వేరే లింగం చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు వచ్చేసరికి మనం మన్ని మనం సంసిద్ధపరచుకోవడానికి ఎలా అయితే మన వేదాంతంలో సాధనా చతు సంపత్తితో అధికారి అవ్వాలి అని అంటారు కదా అధికారి అవ్వటానికి కొంత అభ్యాసం కావాలి ఆ అభ్యాసానికి సంబంధించినటువంటి శ్లోకాలు తాత్పర్యాలు ఈ భగవద్గీతలో అక్కడక్కడ అనేక అధ్యాయాల్లో ఉన్నాయి యోగాభ్యాసంలో యోగం ఎలా చేయాలనే అభ్యాసము జ్ఞాన యోగంలో జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక వివరణ శ్రద్ధగా శ్రవణం చేసి తెలుసుకోవాల్సినటువంటిది ఉంటుంది కర్మయోగంలో కర్మయోగాన్ని అభ్యసించవలసి ఉంటుంది నిష్కామ కర్మ ఎలా చేయాలి అనేది అభ్యసించోగంలో మనస్సుకి సాక్షిగా ఉంటూ అతీత స్థితికి వెళ్ళేటువంటి సాధన ఉంటుంది ఈ సాధనలన్నీ కూడా అభ్యాసలింగం కోసం లింగంలోకి వస్తాయి మూడోది ఏంటంటే ఏ గ్రంథానికైనా అపూర్వత అపూర్వత అంటే నీకు తెలియనటువంటిది ఇవాళ కొత్తగా తెలిసింది అంత నమ్మడానికి హేతువాద బుద్ధి ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఆశ్చర్యము అద్భుతము అనిపించాలి అది సాధారణ గ్రంథాలకి అది సరిపోతుంది కానీ ఆధ్యాత్మిక గ్రంథం వచ్చేసరికి అపూర్వత అంటే ముఖ్యంగా భగవద్గీత కానీ జ్ఞానపరంగా ఉన్నటువంటి ఏ గ్రంథంలో అయినా అపూర్వత అంటే నీవే ఆ బ్రహ్మం అయ్యి వాడి యొక్క ఆశ్చర్యం వేస్తుంది నేను బ్రహ్మన నేను బ్రహ్మను దాంతో వాడి ఆశ్చర్యానికి తగినట్లుగా మనం అంత ఆశ్చర్యపడాల్సింది లేదు అది ఎలాగో నేను చెప్తాను అని మొదలుపెట్టి చెప్తాం నాలుగోది ఫలము ఫలమంటే నువ్వే ఆ బ్రహ్మ అని చెప్పినప్పుడు ఫలం ఏమై ఉంటుంది నేనే ఆ బ్రహ్మ నిర్ణయము అనుభవము ఆనందము రావాలి అర్థవాదము